సగుణం ఏ నిర్గుణాన్ని గుర్తించడం కోసమని అసలు సదాచారం పెట్టాం కానీ ఆ సదాచారంలో ఈ సగుణం పాలు పెరిగిపోవడం వలన అన్ని సమస్యలు వచ్చేసి సరే దీపారాధన చేయమన్నాం దీప అన్ని పూజలు చేయంతో ప్రారంభం అవుతాయి దీపారాధనతో ప్రారంభం దీపమును ఆరాధిస్తే ఇప్పుడు అది సగుణమా నిర్గుణమా ఏమండి రెండు ఒత్తులు వేస్తే బెటర్ అంటారా ఐదు వత్తులు వేస్తే బెటర్ అంటారా అదేమిటి ఈ మధ్య రకరకాల నూనెల గొడవలు వచ్చినాయి ఆ నూనెల గొడవ ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏ నూనె పోస్తే మాత్రం దీపం వెలిగేది ఒకలాగని వెలుగుతుంది అని ఆయన ఆ నూనె పోస్తే ఈ ఫలితం ఈ నూనె పోస్తే ఆ ఫలితం రకరకాల గొడవలన్నీ వచ్చి చేరిని ఈ గొడవలంతా సగుణమే ఆ వెలిగే దీపానికి అది ఎప్పుడు ఒకలాగానే వెలుగుతోంది కదా ఎప్పుడూ ఒకలాగా ఉండడమే నిర్గుణమయ్యా ఏమండి నువ్వు పుట్టక మందు నుంచి సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడా లేదా వెలుగుతున్నాడు నువ్వు వెలుగుతాడా వెలగడా వెలుగుతాడు ఇప్పుడు సూర్యుడు సగుణమా నిర్గుణమా కళ్ళు ఎదురకుండా నిర్గుణం ఆ నిర్గుణం మీద ఆధారపడేగా ఈ సృష్టి అంతా జరిగింది సూర్యుడు లేకపోతే సృష్టి లేదుగా మరి నిర్గుణం ఆధారంగా నిర్గుణంగా ఉన్న ఈశ్వరుడు ఆధారంగా సగుణ సృష్టి ప్రకృతి అంతా ఉంది కనబడుతున్న ప్రత్యక్ష దైవమైనటువంటి ఈశ్వరుడైనటువంటి సూర్యుడు ఆధారంగా సృష్టి అంతా కనబడుతుంది త్రిగుణాత్మకమైన ప్రకృతి అంతా కనబడుతుంది పంచభూతాత్మకమైన సృష్టి అంతా కనబడుతుంది ఏమంటే పంచభూతాత్మకమైన సృష్టి అంతా సగుణమా నిర్గుణమా బ్రహ్మాండ పంచీకరణ తెలియకపోతే ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు పెండాండ పంచీకరణ తెలియకపోతే ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు కాబట్టి అందుకని అక్కడ మొదట్లో దేంతో మొదలు నాయన తామసి సమిష్టి తామసి కాంక్ష అంతా జడమైనది సమిష్టి రాజసాంశ అంతా జీవమైనది సమిష్టి సాత్వికాంశ అంతా దైవమైనది యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇలా సింపుల్గా అర్థం చేసుకోమన్నాడు మూడు గుణాలు అక్కడ కూడా ఉన్నాయ సమిష్టిలో కూడా ఉన్నాయి సమిష్టి సాత్వికాంశ అంతా దైవం సమిష్టి రాజసికాంశ అంతా జీవం సమిష్టి తామసికాంశంతా జడం ఈ సృష్టిలో జడచేతన సృష్టి కనబడుతోంది జడమని నీకు ఏదైతే తోచిందో అదంతా సమిష్టి తామసింశండి ఇప్పుడు నా శరీరం జడమేనా కాదు నా శరీరం జడమేనండి ఎందుకని నేను తప్పుకుంటే నా శరీరం కదలటలేదుగా గాఢ నిద్రావస్థలో ఆ శరీరంలో నేనున్నా ఆ శరీరం కదలటలేదుగా సెవ సమానంగా ఉంది కదా కాబట్టి నేను చైతన్యాన్ని శరీరమేమో జడ అన్నాడు జీవుడు ఈ మాట అన్నది ఎవరు జీవుడు ఎందుకని సగుణం కాబట్టి ఆత్మనిష్ఠుడు అసలు జడమే లేదండి ఉన్నదంతా చైతన్యం జడ రూపంలో కనబడుతున్నది కూడా చైతన్యం ఈ మాట ఎవరు చెప్పారు ఆత్మనిష్టం మన భౌతిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారు పదార్థానికి ఘన ద్రవ వాయు స్థితులు ఉన్నాయి సెమీ అడు సగం ఫ్లూయిడ్ కూడా ఒకటి ఉంది ఘనస్థితిలో ఉన్నప్పుడు కూడా అణువులు కదులుతున్నాయి ద్రవస్థితిలో ఉన్నప్పుడు కూడా అణువులు కదులుతున్నాయి వాయు స్థితిలో ఉన్నప్పుడు కూడా అణువులు కదులుతున్నాయి సెమీ అటు ఇటు కాకుండా సగం ద్రవం సగం ఘనం సగం ద్రవం సగం వాయువు లేదు సగం ఘనం మిగిలింది ప్రకాశం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్లో ఏమిటి ఉంటుందంటే సగం పదార్థం దాంట్లో నుంచి అణువులు విఘటనం చెందుతాయి ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా దాంట్లో నుంచి ప్రకాశం వెలువడుతూ ఉంటుంది ఆ రేడియో యాక్టివ్నెస్ తగ్గిపోగానే ఆ ప్రకాశం పోతుంది చివరికి లెడ్ మిగిలిపోతుంది సీసం మిగిలిపోతుంది అల్టిమేట్గా ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యొక్క విషయం సరే ఇదంతా భౌతిక శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు నైనా కదలకుండా ఉన్న అణువులు లేవు అణువు అంటే కదులుతూనే ఉంటుంది అంతే నన్ను కదలనే దాని పని సరే అణువు వరకు సరిపోతుందండి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళాము పరమాణువు దాకా వెళదాం వెళతున్నా పరమాణువు దాకా కూడా వెళ్ళాం అవి కూడా ఎప్పుడు కదులుతూనే ఉన్నాయి సో కదలిక అంతా చైతన్యం ఏది కదలినా ఆ కదలిక అంతా చైతన్యం సగుణమా నిర్గుణమా ఎక్కడెక్కడైతే కదలికకు భావం కలిగిందో కదలికకు భావం కలిగిందో అక్కడ సగుణం ఎక్కడెక్కడైతే కదలిక అభావంగా ఉందో అది నిర్గుణం